చందా ముష్టి అంతలో సభ నిడమరులో మోస్తరుగా ఏ విధమైన కమ్మీలు కృత్రిమాలు లేకుండా దివ్యంగా అష్టావధానం పూర్తి చేశాను సభ్యులు సంతోషించారు గ్రామము చాలా పెద్దది నూట వరకు చందా క్రైతం మీద పడ్డది వసూలు చేసి వారంలోగా సన్మానించి పంపాలని నిజమైన ఊహ ఈ స్థితిలో పినతండ్రి అమ్మిరాజు గారు నీవు వసూలు చేసేదేమిటి ఆ కాగితం ఆయనకిస్తే ఆయనే వసూలు చేసుకుంటాడని మెల్లగా ఆయన బుద్ధి తిప్పేశాడు దాని మీద ఆయన నాకు చందా కాగితం చేతికిచ్చి వసూలు చేసుకోమన్నాడు నాకు పట్టడాని కోపం వచ్చింది అవసరాన్ని బట్టి దిగమిరింగినాను వసూలుకు తిరగటానికి మొదలుపెట్టాను స్నాన సంధ్యాద అనుష్ఠానాలు ముగించుకొని బయలుదేరి వెళ్ళేటప్పటికీ ఒక గృహస్థును చూడటం అయ్యేది అంతలో భోజనానికి కనిపెట్టుకుంటారని బస్సుకు రావాల్సి వచ్చేది ఆ వెళ్ళే ఇల్లు అక్కడ అక్కడ కొబ్బరి తోటల్లో ఉన్నాయి చాలా వరకు రాజుల పద్దులే ఆ రాజులెవరో తప్ప పొలాల్లో కాపురమున్నవారే కౌశికకు ఈవలి ఒడ్డు కంటే ఆవలి ఒడ్డున ఎక్కువగానున్నాయి బాడీ బందతో ఉన్న ఆ కౌశిక మాటిమాటికి దిగటం వెళ్ళటం అక్కడ పులిచార్ల కుక్కలు కరవరావటం ఎవరో వారించటం ఇలాంటి చిక్కులతో ఎట్లో ముప్పది రూపాయల పైచిల్లర వసూలు చేశాను అంతలో విసుగు పుట్టింది భోజనం చేసి పరుండటంతో ఒక ఆలోచన పుట్టింది ఇలా తిరిగి ముష్ెత్తుకునే ఎడల సభ మంచివాడైనా పెనతండ్రి గారి దుర్బోధ వల్ల ఆయన బుద్ధి చెడిపోయింది గంగా సంతర్పణకు ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరవుతుంది ఏలటానికి ఊడు లేకపోవచ్చు కానీ ఎత్తుకు తినటానికి సాహసే లక్ష్మీహి అన్నాడు అని లేచి దర్భాసనం కట్టి నన్ను మిక్కిలిగా ఆదరించుచున్న వీరభద్రయ్య గారి వద్దకు వెళ్ళి నా మనస్సులో ఉదయించిన కోరిక ఇట్టిది అని చెప్పి ఈ సందర్భం కొద్ది రోజుల వరకు ఎవరికీ తెలియనియవద్దని కూడా ఆయనతో మనవి చేసి ఇదివరలో వసూలైన సొమ్ము ముప్పై రూపాయల చిల్లరయున్ను అనా పైసలతో గంగా యమున చెంబులో పోసుకొని హోరణ వర్షం కురుస్తూ ఉండగా బయలుదేరి గ్రామంలోకి వచ్చి కరణంగారిని మామూలుగా దర్శించినట్లే దర్శించి ఏదో పిచ్చాపాటి మాట్లాడి అయ్యా ఈ రోజున మధ్యాహ్నము నేను పరున్నప్పుడు నిద్రలో మీ గ్రామంలో కేశవస్వామివారి కర్రలో కనపడి ఏమిరా నీ కవిత్వ సంపాదన ప్రస్తుతం మరమ్మత్తవుచున్న నా ఆలయానికి ఇవ్వలేవుట్రా అని వీపు మీద చరిచినట్లయింది నేను చేసే కార్యమేనా గంగా సంతర్పణ కదా అదిన్ని దేవతాకార్యమే ఇది దేవతాకార్యమే కనుక ఈ అవధాన సభ నూట పదహారును ఆలయానికి అర్పణ చేశాను ఇదిగో వసూలైన మట్టుకు సొమ్ము మీకు ఇస్తున్నాను తక్కినది యావత్తూ శ్రద్ధగా వసూలు చేసి స్వామివారి గుడికి సమర్పించవలసింది అని అధికారంతో ఆయనకు విధించి ఆ వర్షంలోనే అయినాపురం గ్రామానికి ప్రయాణమై గుబ్బగొడుగు విప్పుతూ ఉండగా పాపము ఆ కామరాజు గారు నేనెంత గంభీరంగా మనోవికారాన్ని తెలియనియకపోయినా లౌక్యుడు గనక అనుమానపడి ఈ పూటమట్టుకు మా ఇంట ఆగి వెళ్ళండి వర్షము త్రోవలో పడతారు అని మిక్కిలిగా బ్రతిమాలినాడు నేను వినయంగానే నాకు సెలవు ఇయ్యండి సంతర్పణకు ఏర్పరచుకున్న రోజు దగ్గరికి వస్తూ ఉన్నది అని మాట్లాడుతూ ప్రయాణం చేశాను ప్రొద్దు గురుంకేటప్పటికీ అయినాపురం ప్రవేశించాను ఎవరో గృహస్థులంట దర్భాసనం దింపాను వచ్చిన సంగతి చెప్పాను ఆ గృహస్థు ఇక్కడ ప్రస్తుతం ఉన్న డెల్టా సూపరింటెండెంట్ గారు బహుయోగ్యులు పండితులంటే ప్రాణమిస్తారు అని చెప్పి వారి బసకు వెంటబెట్టుకొని తీసుకువెళ్ళారు నన్ను ఆయన మిక్కిలి గౌరవించి భోజనాలైన తరువాత ఆ రాత్రే అష్టావధాన సభ జరిగించి గౌరవించాడు మరునాడు సాయంకాలంలోగా యాభై అరవై చాపులు రమారమి నూరు రూపాయలు తటస్థమైనాయి వెంటనే గిర్రున మళ్ళీ ఇంటికి వచ్చి గంగా సంతర్పణ జరిగించుకొని పెళ్లి అయిన కొద్ది రోజులలోనే కాశీ వెళ్ళటం చేత తరువాయిగా ఉన్న మనుగుడుపు నిమిత్తం అత్తవారింటికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి గురువుగారి వద్దకు వెళ్ళి వారి వద్దనే వ్యాకరణం తరువాత వారి వద్దనే వ్యాకరణం తరువాయి తిరుపతి శాస్త్రితో సహాధ్యాయత్వమును కైకొని చదివి ఇదివరకు తిరుపతి శాస్త్రి నాతో విశేషమైత్రిగా ఉండకున్నను కాశీ వెళ్లి వచ్చినది మొదలు అవధానాది కారణములచే నా పేరు కొంత పైకి రావటం మొదలుపెట్టడం చేత విశేషమైత్రిగా ఉండమొదలినాడు కానీ మధ్య మధ్య పోట్లాట కూడా ఆడుతుండేవాడు అంతట్లో మా తల్లిదండ్రులు త్రోవఖర్చుల కోసం అప్పు చేసి పంపించిన ముప్పై రూపాయలు తీర్చుకోవలసి నేనెక్కడికో సంపాదనకు బయలుదేరబోచుండగా గురువుగారు అబ్బాయి నీకు ఇతడు కూడా ఉంటే చాలా శోభగా ఉంటుంది కనుక ఇతన్ని కూడా తీసుకువెళ్ళవలసింది అన్నారు వారు ఇలా సెలవు ఇచ్చేటప్పటికీ నాకు తిరుపతి శాస్త్రికి ఏవో మనఃకలహాలున్నాయి దాని మీద నేను అతడు వస్తే నా అభ్యంతరం లేదన్నాను రాకేం చేస్తాడు తప్పకుండా వస్తాడని గురువుగారని ఏమయ్యా అతడు నువ్వు కలిస్తే బాగా ఉంటుందన్నారు మంచిదన్నాడు వచ్చాడు కాకినాడ వెళ్ళాము అక్కడ జరిగిన శతావధానం వగైరా జాతక చర్యలో ఉన్న విషయమే కదా ఈ కాశీయాత్ర మాత్రము జాతక చర్యలో లేనిదా అంటే ఉన్నదే కానీ విస్తరింపవలసిన పుణ్యగాథ కనుక నేను ఈ మధ్య షష్ఠిపూర్తి జరిగినది మొదలుకొనిన్ని అంతకు పూర్వం నుంచి మిక్కిలి జబ్బుస్థితిలో ఉండి నిన్న నేటి నుండి కొంచెం తేరుకుంటూ ఈ రచన ఇహబర సాధకమని చెప్పి దీనిని కొంత విస్తరించి వ్రాశాను కాకినాడ అమలాపురం వగైరా అవధానములకు కాశీయాత్రకున్ను సంబంధం ఉండనేరది గనుక వాటిని ఊర్చి ఇందు వ్రాయవలసింది లేదు ఒక్కటి మాత్రం వ్రాసి తీరాలి ముమ్మడివరం కరణం మాచిరాజు గారు మేము అమలాపురంలో గొప్ప గౌరవములు పొందుచూ ఉన్న సమయంలో వచ్చి వెనుక జరిగిన లోటు తీర్చుకునే ఉద్దేశ్యంతో ఒక పర్యాయం వారి గ్రామం రావాలని మిక్కిలి బలవంతంగా కోరారు ఆయన యోగ్యతను బట్టి త్రికరణయ్య వెళ్లాలనే నేను అనుకున్నాను కానీ ఎందుచేతనం సాగింది కాదు బలీయసీ కేవలమీశ్వరాజ్ఞ ఏ గురువుగారి వద్ద చదువుకుంటూ తీరికూర్చుని అయితేనేమి నేను కాశీకి వెళ్ళాను మళ్ళా ఆ గురువుగారి దగ్గరికి వచ్చాను కనుక ఇక దీన్ని ముగించుట యుక్తంగా ఉంటుంది ఈ కాశీ యాత్ర నా జాతకరీత్యా చంద్రమహాదశలో శుక్రాంతరంలో తటస్థించింది వివాహం కూడా దానిలోనే జాతక విషయం తెలిసిన వారికి ఆ ఈ విశేషాలు ఏ ఏ గ్రహస్థితుల నుండి బట్టి సంఘటించాయో తెలుసుకునే నిమిత్తం నా జాతకం కూడా ఉదహరించి మరి ముగిస్తాను ఈ శుక్రాంతరం విరోధి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరం వైశాఖ బహుళ త్రయోదశి మొదలుకొని వికృతి పద్దెనిమిది సంవత్సరం పుష్య బహుళ త్రయోదశి వరకును అని తెలియకోరినాను వివాహము జరిగిన రోజు ఇదివరలో వ్రాసి అయి ఉన్నాను కాశీకి బయలుదేరినది పుష్యశుద్ధ తదియా జ్ఞాపకము అటు నుండి దేశానికి వచ్చినది ఆషాఢ మాసము కోనసీమకు సంపాదనకు వెళ్ళినది పాద్రపద మాసము వివాహం నాటికి నా వయస్సు పంతొమ్మిది సంవత్సరముల మూడు మాసముల ఇరవై రోజులు కాశీ ప్రయాణం నాటికి ఇకనొక్క మాసం కలుపుకుంటే సరిపోతుంది ఇంత డీటెయిల్గా ఎందుకు వ్రాస్తున్నానంటే నా జాతక కొంత ఇతర పాపగ్రహ సంబంధం ఉన్నప్పటికీ శతమంజరి యోగాలలోని కుసుమ యోగము అనే మొట్టమొదటి యోగము పూర్తిగా పట్టింది ఆ యోగము పట్టిన జాతక మనకు ఏండ్లు దాటిన తర్వాత యోగం ఆరంభమవుతుందని దైవజ్ఞులు వ్రాశారు దానికి తథ్యంగా కాకినాడలో సంపూర్ణ శతావధానం చేసి పెద్దగా గౌరవము పొందినది ఘర పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరము ఆశ్వేయుజ బహుళములో కనుక అప్పటికీ నా వయస్సు ఇరవై యొక్క సంవత్సరము రెండు మాసములపై చిల్లరాకుటచే జాతకము చక్కగా దృష్టాంతం ఇచ్చినట్లే తజ్ఞులు అనుకోవచ్చును ఈ కాకినాడ అవధానం నాటికి కుజమహాదశలో కుజాంతరం జరుగుతూ ఉన్నది యత్కించితోద్యోగము ఎత్కించోద్యోగము కాసి ప్రయాణానికి ముందే ఆరంభమైంది కనుక చంద్రునిలో శుక్రాంతరంలోనే యోగానికి అందించినట్లును దానిని కుజుడు ప్రబలం చేసినట్లును అనుకోవచ్చును కుసుమయోగాన్ని ఉదాహరించి ఇక దీనిని ముగిస్తాను జాతక చక్రమును జాతక చర్యా గ్రంథమును చూడగోరదను కుసుమయోగము శ్లోకం లగ్నాత్ సప్తమగే చంద్రే చంద్రాదష్టమగే గురే గురుణ సంయుతే లగ్నేోగమసి కుసుఖ్యేతు సంజా భూపాలోంధురక్షో వింశబ్దా పరం గ్రామపురకర్విష్యతి ఇంత చక్కగా రుజువిచ్చుచున్నను ఇప్పటి వారు అనేకులు జాతక విషయమున విశ్వాసము లేనివారుగానున్నారు అపసవ్య చక్రము ప్రమోదూత సంవత్సర శ్రావణశుద్ధ ద్వాదశీ సోమవారం ఎనిమిది ఎనిమిది పద్దెనిమిది రాత్రి ఇరవై ఐదు ఎనిమిది వేళ మిథున లగ్నమందు జననము లగ్నభుక్తి మూడు నలభై ఐదు శేషం ఒకటి ముప్పై పూర్వాషాఢ చతుర్థచరణ భుక్తిపోగా శేషము పద్నాలుగు ఇరవై ఒకటి వృక్షాద్యంతము యాభై ఏడు యాభై పాద ప్రమాణం పద్నాలుగు ఇరవై ఏడు జననకాల శుక్రమహాదశాశేషము సంవత్సరాలు నాలుగు మాసాలు పదకొండు రోజులు పదహారు జాతక పరిశీలకులకు ఈ చూపిన ఆధారములు చాలును గాన విస్తరింపను ముమ్మిడివరంలో వితండవాదం మొదలుపెట్టిన పండితులకు నేను లిఖితపూర్వకంగా ఇచ్చిన సదుత్తరమును లిఖించి విరమిస్తాను మత్సద్ముని స్థీయతామిత్ర అన్నపూర్ణాంబికాయ భక్తగృహ నివాసోక్తిర్న దోషాయ కుత భక్తపరాధీన శ్రీ సూక్తే మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తే త్యక్తువాచ్చ ఇందింకనూ మరికొన్ని శంకా సమాధానములున్నను విస్తర భయముచే దింగ్మాత్రముగాను ఉదాహరించి విరమించుచున్నాను ఇదేనా మీ ఇల్లు తాటాకులు ఇల్లా పెంకుటిల్లా అంటే బిడిదంగా రెండూ కాదు గడ్డి ఇల్లని మాత్రమే జవాబు చెప్పానంటే చదువరులు నిజమైన జవాబేమి అని అనుకోక మానరని వ్రాయవలసి వచ్చింది అప్పుడు యానాములో మేము కాపురమున్న ఇల్లు గడ్డిల్లైన మాట సత్యమే జాతక చర్యలో ఏవో కొన్ని పంక్తులలో టూకీగా ఉదాహరించిన నా కాశీ పూర్తిగా కాకున్నాను కొంత విస్తరించి వ్రాస్తే ఇంత పెరిగింది ఇంకా ఇందులో బుచ్చిమనుమరాళ్ళ పెండ్లీ వగైరాలు వ్రాస్తే ఎంత పెరిగేదో కొంతమంది పండితుల నామములు మాత్రం ఇందు ఉదాహరించినాను ఇంకా ఎందరినో వ్రాయవలసి ఉన్నది అందు మా గురు పరంపర మట్టుకు వ్రాసి విరమిస్తాను కాశీనాథ శాస్త్రులు గారు వీరి శిష్యులు రాజారామ శాస్త్రులు గారు వీరు శ్రీ భాగవతుల హరిశాస్త్రుల వారికి సహాధ్యాయులు వీరి శిష్యులు మా గురువులు శ్రీ చర్ల బ్రహ్మయ్య శాస్త్రులు గారు అస్మత్ శ్రీ గురుచారణ అరవిందాభ్యాం నమో నమ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ సమస్త సన్మంగళాని బంతు Bye.